తండ్రి మీకు వర్ణాలైనా ఇస్రాల గొప్ప దేవ మీకే కృతగా కల్పించుకుంటున్నాను ప్రభావ ఈ యొక్క ఉద్యోగాలు ఇంతకు మమ్మల్ని కాసి కాపాడనందుకు మీకు ఎంతో వర్ణాలైనా ముఖ్యంగా ప్రభావిత సాయంత్రం సమైన ప్రభు మీరు యొక్క సహవాసం కలిగిందేమో ఓ ప్రభా ఈ యొక్క వాక్యాన్ని గరించి కాశపడుతుందని ఆయన మా పెద్దలా సరి చేయండి ప్రభా మాలో ఇంకా ఏమైనా యాస్కర్ చూపించండి ప్రభావ అది ఒక్కొక్క మేము విడిచిపెట్టాలా కలికరం పొందాలని కృపలు మేము జీవించాలీవించాలని సహాయపడబానికి ఒక నడిపించండి మీరు పరిశుద్ధులైనా కాబట్టి జీవించాలని గణపరచాల తప్ప మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలని సమాజంలో అన్ని ఎదుపటండి అటువంటి కృపా భాగ్యాన్ని మా కలిపి అనిపించాలని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రావా అందులో భారత తరమలు మేము గాయలు జరుగుతుందిగా మూడు నాలుగు ఐదవ తారీఖుల ప్రభావ మీ కార్యం జరిగించండి ప్రభావ మీ సన్నిధి మాత్ర నడిపించండి ప్రభావ మీకు పరిశాపుణి నడిపింది మాకు అవసరం లేదా ఒక క్షణంగా నేనేం పని చేయలేని ప్రభావ మీకు పరిశాపుణి నడిపింది వాటి సహాయపడి అనిపించండి మనమని ఉందండి ప్రతి చోట మీ అక్కడ అనేక స్వస్థత పొందాలా రక్షణ పొందాల ప్రభావ సంపూర్ణంగా మీ పరికి సమర్పించుకోవాలా మీరు వరకు అందరుగా పొందాలా అటువంటి సేవల జీవితంలో మమ్మల్ని ఏసీ ఫ్రీస్ పర్షన్ తన ఉన్న రామకృష్ణ తండ్రి కొంతకాలం నుంచి అపోసార్ నేను ఏడవ అధ్యాయాన్ని లేని కొన్ని వాక్యాలు నేను ధ్యానిస్తా ఉన్నాను పర్సనల్ బైబల్ స్టడీలో పర్సనల్ బైబల్ స్టడీ పట్టి ఉంటుంది దాని తర్వాత మనకి ఇద్దరు బైబెట్ ఫ్యామిలీ బైబుల్ స్టేడియం ఉంటుంది ఎంత టైం మనం దేవుని సరిగ్గా గడపాలనేది మనకు ఉండాలి ఆశ ఆయన నడిపిస్తాడు ప్రతి దాంట్లో ఆయనకి మనము ఇంపార్టెన్స్ ఇస్తా ఉండాలా అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక అవర్స్ అని మనం ఆయనకి గడపగలుగుతున్నామా అనేది ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంటాయి కనీసం సిక్స్ అవర్స్ అనేది పర్సనల్ గా పాటు మనం గడప ఈ లోకంలో ఎన్నో గంటలు ఎక్కడెక్కడో గడుపుతా ఉంటాము ఎంతో మందితో గడుపుతా ఉంటాం జస్టిఫై చేసుకుంటా ఉంటాం కానీ ప్రభుత్వ సన్నిధిలో ఎంతో మనం సమయాన్ని గడపగలుగుతున్నాం అనే ఛాలెంజ్ లాగానే ఉంటుంది అయితే దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకోవాలా ఎట్లా ప్రాక్టీస్ చేయాలా ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు అనేక పార్లు అనేక సార్లు వినలేని చెట్లా ఉంటాం ఈ లోకపు శబ్దాలతో మనం అలసిపోతా ఉంటుండగా ఆయన స్వరం వినలేము ఎక్కడన్నా దేవుని సేవాలంటే అంత రెడీ టు ఈ లాగొడుతుంది మన లైఫ్ కాబట్టి ప్రతి క్షణం ఏరు ప్రిపేర్ ఉండాలనేది నేర్చుకుంటున్నది కానీ ఇది మోస విషయంలో కొన్ని విషయాల గురించి నేను ధ్యానిస్తాను అపోసల కార్యము ఏడవ అధ్యాయం నడిచి మోసే గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది అయితే మన ప్రభుకి నిరవంటి వాడు మోసే కంటే శ్రేష్ఠుడు మన ప్రభు మన ప్రభు నుంచి కూడా అనేకమైన విషయాలు మాట్లాడతారా ఇప్పుడు పర్లేదా మోస గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే అపోస్ల కార్యము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ నుంచి అతని గురించి కొన్ని సాక్ష్యం కొన్ని సాక్ష్యాలున్నాయి అతను బలహీనతలు ఉన్నట్టు మనకు తెలుసు ఆ నత్తి వాడని నుంచి పారిపీడేవాడనేసి తర్వాత హంతకుడని అనేకమైన అతని మీద నేరాలున్నాయి అయినా గాని బలహీనతలున్నాయి అయినా గాని అతనిలో ఉన్న కొన్ని గొప్పతనాల గురించి ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆ పోస్ట్ల కార్యం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మోసే ఐగుప్తి ల సకల విద్యలను అభ్యసించిండ ఫస్ట్ పాయింట్ కాబట్టి ఇది సేవా జీవితంలో బహు ప్రాముఖ్యమైంది సకల విద్యలను అభ్యసించడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు జస్టిఫై చేసుకుంటామో దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అది కరెక్ట్ గాదు మనం ప్రతిదీ తెలుసుకోవాలి ఎందుకంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ మనకి ఇచ్చాడు ప్రభు ఈ లోకంలో పంపించేది సాధ్యమైన కాడికి అన్ని విషయాలు ధ్యానిస్తా ఉండాల బుక్స్ ఆఫ్ ప్రాఫెసీస్ గురించి ధ్యానించాలా దాని ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ గురించి ధ్యానించాలా ముఖ్యంగా జియోగ్రఫీ ధ్యానించాలా ఎందుకంటే ఇవన్నీ నిజంగా నెరవేర్నాయని మనం చెప్పడానికి జియోగ్రఫీ నాలెడ్జ్ కూడా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ బైబుల్ వెనకాల ఉన్న ఆ మ్యాప్స్ చూసినప్పుడు ఆ రోజులలో ఉన్న ఆ లొకేషన్స్ అన్ని ఎవిడెన్సెస్ అన్నట్టు నిజంగా జరిగినాయి ఇవన్నీ అనే నిదర్శనం మనం రుజువు కొరకు మనకు అన్ని భద్రపరచండి దేవుడు ఏషియా మేజర్ ఏషియా మైనర్ అంటే అసలు ఈ అర్థం కాదు యంగ్స్టర్స్ కి కానీ వాటిని చూసినప్పుడు మనం వాటికి ఎక్స్ప్లెయిన్ చేయగలం మనం ఒకప్పుడు ఏ రీతిగా ఉండే ఈ లోకం పౌలు ఏషియా మేజర్ ఏషియా మైనర్ సేవ చేసినట్లు ఆయన ఫస్ట్ మిషనరీ ట్రిప్ సెకండ్ మిషనరీ ట్రిప్ థర్డ్ మిషనరీ ట్రిప్ అన్ని కూడా అక్కడ మనం ధ్యానిస్తా ఉంటాం అయితే మోషే గురించి పిన్ పాయింట్ గా నేను ఇక్కడ కొన్ని విషయాలు జానిస్తున్నా ఇంతకు ముందు ఒక రెండు మూడు రోజుల క్రితం ఏలియా గురించి మనం జానించినట్టు మనం చూస్తున్నాం తన జీవితంలో ఏ రీతిగా శ్రమలు అనుభవించి చివరికి తన పనిని కొనసాగించుకున్నాడు అన్నది అయితే మూసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి చూడండి మాటల ఎందును నత్తివాడైనా గాని మాటల యందును కార్యముల ఎందులో ప్రవీణుడై ఉండెను అంటే ప్రవీణత అంటే పర్ఫెక్షన్ కదా ఎక్సలెన్స్ అంటాం యాక్చువల్ గా అయితే ఎక్సలెన్స్ ఆయన సకల విద్యలను అభ్యసించిండు మాటల ఎందున ప్రవీణుడై ఉండేను దాన్ని సాక్ష్యం ఈ యొక్క వాక్యం కాబట్టి సేవా జీవితంలో ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా మంది కాంప్రమైజ్ అయిపోతాం ఉన్న కాడికి అని కాదు ఆయన ఇచ్చిండే స్పిరిచువల్ లైఫ్ మనకి కొన్నిసార్లు లేట్ కామర్స్ ఉంటాం కొన్నిసార్లు ఎర్లీ కామర్స్ ఉంటాం మనం వెరీ ఎర్లీగా రక్షణ పొందిన వాళ్ళం ఉంటాం ఏం సాధించినము ఆత్మీయ జీవితంలో అంటే కూడా లేట్ కామర్స్ ఎవరికి చెప్పాలంటే కొంతమంది వెరీ లేట్ గా ప్రభు స్వీకరించిన వాళ్ళు ఉంటారు లేట్ కామర్స్ టు అంటాం కానీ వాళ్ళు లేట్ కారు కాబట్టి నాకు చాలా షార్ట్ టైం ఉంది మరీ విశేషంగా బైబుల్ ధ్యానంలో జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి ప్రయాసపడతా ఉంటారు కాబట్టి మూసే విషయాల్లో చూసినప్పుడు అదే జరుగుతుంది అక్కడ అతనికి ఇరవై మూడో వచ్చి అతనికి నలవది ఏండ్లు నిండు వచ్చినప్పుడు ఇసలేన తన సహోదరులను చూడడానికి బుద్ధి పుట్టాను ఇది ఆశ అన్నట్టు ఆయనకు చాలా గా తెలిసింది ఎప్పుడు లేట్ గా తెలిసింది ఫార్టీ ఇయర్స్ తర్వాత చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఫార్టీ అనేది ఎప్పుడు బైబుల్లో ఆశ్చర్యం ఉంటుంది అబ్రామ్ జీవితంలో కూడా అదే తెలుస్తాం ఫార్టీ ఫార్టీ ఫార్టీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ కి ఆయనకి ఉండే ఆత్మీయ లైఫ్ లో ఉదాహరణకి ఆయన ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ తన తండ్రితో పాటు లోతో పాటు ఉన్నట్టు మనం చూస్తాం బైబిల్లో అంతవరకు ప్రభు అతన్ని వాగ దేశంలో నడిపించలే ఎందుకంటే సంపూర్ణంగా వారిని అందరినీ విడిచిపెట్ట రమ్మన్నాడు దేశాన్ని విడిచిపెట్టాలా బంధువులను విడిచిపెట్టాలా అందరినీ విడిచిపెట్టరమ్మన్నాడు కానీ తండ్రిని తెచ్చుకున్నాడు అన్న కొడుకుని తెచ్చుకున్నాడు దాని తర్వాత సరే తన భార్య తనతో పాటు ఉండాల వన్ బాడీ కాబట్టి అది తప్పదు ఒక గాడిదని తెచ్చుకున్నాడు అంతే తర్వాత దేవుని దృష్టిలో అమరాము సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలా ఆయన వాగ్దన దేశంలో పోయి తన చేసిన ఆ యొక్క నెరవేర్చాలంటే మటుకు అతను ఒంటరిగానే రావాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్ లో మనము రిలేటివ్స్ తో అందరితో బాధ్యత వహించాలా కుటుంబాన్ని పోషించుకోవాలి అవన్నీ బాధ్యత కానీ టోటల్ డిపెండెన్స్ ప్రభు మీద ఉంటేనే కానీ మన లైఫ్ కాలింగ్ ఫుల్ఫిల్ కాదు అది నేను పర్సనల్ గా ఎంతగానో ఎక్స్పీరియన్స్ పొందగలిగాను అది దేవుని విధానం అని అనేసి బాధ్యతని బాధ్యత రహితంగా అయితే జీవించాము తల్లిదండ్రుల పట్ల విధంగా చూపిస్తాము సన్మానిస్తాము అనాదముల గురించి పట్టించుకుంటాము బంధువులకి తనుమల్ నీ సహోదరులు వారికి నువ్వు మొహం తిప్పొద్దని వాక్యం అవన్నీ పట్టించుకోవాలి చాలా ఇంపార్టెంట్ కానీ టోటల్ డిపెండెన్స్ ప్రభు మీద లేకపోతే మటుకు నీ పర్సనల్ లైఫ్ పిలుపుని ఆయన ఫుల్ఫిల్ చేయలేడు అది నేను నేర్చుకున్నాం అబ్రహాం జీవితం నుంచి ఫార్టీ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది పాప మన జీవితంలో అదే తన తండ్రిని తన అన్న కొడుకుని విడిచిపెట్టేసి ఒంటరిగా వచ్చింటే బహుశా ఫార్టీ ఇయర్స్ లోపలిని ఆయన చూసేవాడేమో వాగిన దేశం ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆ ఫార్టీ ఇయర్ లో ఫాదర్ చనిపోవడం దాని తర్వాత అక్కడ నుంచి బయలుదేరుతాడు నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ లోతుతో పాటు జీవిస్తుంటాడు లోతు కూడా సెపరేట్ కాల దాని తర్వాత ప్రభు సపరేట్ చేసిన మనం వాక్యం చేస్తాం అక్కడ ప్రభు సెపరేట్ చేసినాక అప్పుడు లోతు పనివారికి అబ్రాహం పనివారికి కొట్లాటలు జరిగినాయి దాని తర్వాత వాళ్ళు విడిపోయారు దాని తర్వాత మనం చూస్తాం లోతు అబ్రాహం ఉన్నంత కాలము బ్లెస్సింగ్స్ ఉండే సంపూర్ణమైన బ్లెస్సింగ్స్ ఉండే ఆ మనం నేర్చుకోవాలి ఎవరైతే బ్లెస్డ్ పీపుల్ వాళ్ళ అసోసియేషన్ మనం ఎదిగినామంటే మనకు ఆటోమేటిక్ గా వస్తాయి అవి అది విధానం దేవుని విధానం యహుశివ మోషతో ఉన్నంత వరకు యహుశివ ఉండే బ్లెసింగ్స్ అవి దేవుని సేవ పరిచర్లో ఉన్న వాళ్ళు సంపూర్ణంగా బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళ అసోసియేషన్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం అసోసియేషన్ కూడా అవసరం కాబట్టి అబ్రామ్ తో పాటు లోతున్నంతకాలం అబ్రామ్ సంపూర్ణంగా ప్రాస్పరస్ గా తయారయ్యిండు కానీ ఎరోజైతే అబ్రామ్ నుంచి విడిపోయి సోయూరు ప్రాంతానికి వెళ్ళే దక్షిణ భాగంలో లోతు మొత్తం పొగట్టుకుండా టోటల్ ఎగ్జాస్ట్ అయిపోయింది జీరోకి వచ్చేసిండి మళ్ళా స్పిరిచువల్ లైఫ్ లో కూడా అంటే మన అసోసియేషన్స్ చాలా ఇంపార్టెంట్ బ్లస్డ్ పీపుల్ తో అనయింటెడ్ పీపుల్ తో మనం అసోసియేట్ కావడం వల్ల మనకి ఇవేటువంటి అన్ని నేసెస్ నేర్చుకుంటా ఉంటాం మనం దాని తర్వాత మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉంటాం టోటల్ గా ప్రభు మీద డిపెండ్ కావడం వాళ్ళు ఏ రీతిగా డిపెండ్ అయినారు ముఖ్యంగా మోస గురించి మనం చేసినప్పుడు ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు అన్నది ఆశ్చర్యం అనిపిస్తున్నారు లేకపోయింటే విశాల్పల్ అందరినీ అంతగా బయటకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎట్లా ఎదుర్కొన్నాడు వాటి అందరినీ డెఫినెట్లీ ఆ టాలెంట్స్ అన్ని హెల్ప్ చేసి అతనికి వాళ్ళ వాళ్ళ ప్రశ్నలకి ఇతను జస్టిఫికేషన్స్ ఇవ్వాలంటే అది అసాధ్యం సిక్స్ మిలియన్ పీపుల్ ని ఐగుప్తు నుంచి పట్టుకొని రావడం అటువంటి లీడర్ ఒక్కరు పుట్టలే సృష్టిలో అంత గొప్ప వ్యక్తి అతను కానీ ప్రపంచాత్మకంగా అందరినీ రక్షణ మనప్రభు మరి విశేషంగా గొప్పవాడు తనకంటే శ్రేష్ఠుడు అయితే ఆ యొక్క మోసే జీవితం నుంచి మనం చూసుకుంటే మోసే అంటేనే నీళ్ల నుంచి బయట దియబడ్డవాడు అదే రీతిగా ఆ మోసే సేవ మీరు ఎంత చూసినా ఎక్కువ వాటర్ తో డీల్ చేసినట్టు మనం చూస్తాం ఆయన ఐగుప్తులో నీళ్లని రక్తంగా మార్చినట్టు చూస్తాం ఎందుకంటే నీళ్లకి మూసకి చాలా అటాచ్మెంట్ ఉంటది మనకు తెలుసు నీళ్లు అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం అని అంటే జీవానికి సాదృశ్యం అని ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్ కదా చాలా ఎసెన్షియల్ వాటర్ అండ్ దాని తర్వాత స్నానం చేయబడ్డ జీవితం అంటాడు హిబుల్ రాష్ట్రం నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడ్డ జీవితాలు మనవి అంటాడు అంటే వాక్యంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు మన మైండ్ లో ఉంటాయి అంతే వాటిని ఇంటర్ఫియ చేసుకుంటుంటే కానీ అటువంటి డిస్టర్బెన్సెస్ లేని వాక్యం అంటే అంత పర్ఫెక్ట్ వాక్యం చేత స్నానం చేయబడ్డ వాళ్ళం అంటే చూడండి ఎంత శ్రేష్టమైన వాక్యం అనేది జ్ఞాపకం చేస్తున్నాడు నీళ్లు అంత అటాచ్డ్ ఉండే చివరికి ఆయన నీళ్ళని పాయలు చేయడం మనం చూస్తున్నాము ఆరున్న నెలైనా వాళ్ళు నడుచుకుంటూ రావడం చూస్తున్నాం మోసెక్కి వాటర్ ఎంతో అటాచ్మెంట్ ఉన్నట్టు మనం ఉంటాం అదే మొన్నటిన్న మనం ఏలియా గురించి గనించినప్పుడు ఏలియా సేవ జీవితం ఫైర్ ఫైర్ ఫైర్ ఎక్కడ చూసిన ఫైర్ ఏ ఉంటది ఆయన లైఫ్ ఆయన ప్రేయర్ చేస్తే అగ్ని దిగి రావడం అది ఆశ్చర్యంగా ఉంటది ఆ కంతకమ్మలు ఎంతో డీప్ గా తోపించి దాంట్లో నీళ్లు నింపి దాని కట్టెలు పెట్టి దాని మీద బలి పశువు పెట్టి కట్టెలు కూడా నాన్తారు నీళ్ళతో అదే రీతిగా కందకంలలో నీళ్ళతో నింపినప్పుడు అక్కడ ఏం జరిగింది మనం చూస్తాం ఆ అగ్ని దిగొచ్చి కందకములలో ఉన్న నీళ్ళన్నింటి ఆవిరింపజేసి ఆ ఆవిరి చేసి పడేసి పచ్చి కట్టెలు ఆవిరైపోయినాయి దహించి పడింది బలి పశువు సంబంధించిన ఉపణాలు అనేక మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం మన జీవితం కూడా బలిపశుకి సాదృశ్యం కదా బలిపీఠము కి సంబంధించిన ఉపమానం ఏంది అంటే బలి పశువు ఏ రీతిగా అయితే సంపూర్ణంగా దహించబడాలనో అది ఇంపైన వాసనగా ప్రభు సన్నిధికి చేరాలా అప్పుడే దాన్ని స్వీకరిస్తారు దేవుడు మన సేవా జీవితము మన వ్యక్తిగత జీవితాలు కూడా బలి సాదృశ్యమే చచ్చిన వరంలాగున్నాం ఈ లోకం దృష్టిలో కానీ దేవుని దృష్టిలో మనం బ్రతుకున్నాం సజీవులం మనం కూడా బలి సంపూర్ణంగా దహించబడాలా అప్పుడే ఆయన సంపూర్ణంగా మనల్ని స్వీకరించగలడు ఆ యొక్క ఇంపైన వాసులని ఆగ్రహించగలడని ఉంది వాక్యం మన ప్రభు కూడా కల్వరిశిలలో దహించబడ్డనే ఒక ఒక వాక్యం ఉంది మనుషులు చూడనులని వాళ్ళగా తయారైంది తండ్రి యొక్క ఉగ్రత అతని మీద పడింది అగ్ని కాబట్టి మనం ఈ రీతికి అర్థం చేసుకుంటే మోసే జీవితము నీటికి సాదృశ్యంగా ఉంటే ఆ ఏలియా జీవితము అగ్నికి సాదృశ్యంగా ఉంటే ఈ రెండు మన ప్రభు జీవితాలు నెరవేరినట్లు నేను చూపించి ఒక వాక్యాన్ని ముగించేస్తా చూడండి మనం ఎక్కడ చూస్తామంటే మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం ఉన్నాడు మార్కుసు వార్తకుడు తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అనుకుంట మార్కు వార్త ఇరవై అధ్యాయం ఇరవై వచనం అయితే ఇక్కడ దానికి ముందు మోసే మరియు ఏలియాలు మన ప్రభుని కలిసినట్టు మనం చూస్తాం మనకు తెలిసిన విషయమే అది అది ఎక్కడ చూస్తామంటే మత్స్య వార్తలో చూస్తాం మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలలో మన ప్రభువు అక్కడ ఆ చూడండి మత్స్సు వార్త మత్స వార్త పది అధ్యాయం సారీ పదిహేడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మత్స్సు వార్త పదిహేడు చూడండి మత్స్సు వార్తలో చూస్తున్నాం పదిహే వర్షంలో ఆరు దినంలైన తర్వాత యేసు అంటే ఏడవ దినం పేతరును యాకోబును అతని సహోదరైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాగంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంటే ఆయన దైవత్వాన్ని అక్కడ చూపిస్తున్నాడు ఆయన సృష్టికి రాజు సృష్టికర్త ఏ రూపకంగా ఉంటాడు అనేది అయితే అక్కడ ముగ్గురైన కదా పేతరు యాకోబు దాని యోహాన్ ముగ్గురున్నారు అక్కడ సాక్షులు ఆ ముగ్గురే చూడగలిగినారు పన్నెండు మందిలో చాలా ఆశ్చర్యమనిపిస్తుంది నాకు ఏమైంది ఆ తగిన ఆ తొమ్మిది మందికి ఈ రోజు కూడా అది నాకు ప్రశ్నార్థార్థంగానే ఉంది ఆ తొమ్మిది మంది ఎందుకు ఈ ఎక్స్పీరియన్స్ పొందలేకపోయినారు మన ప్రభు యొక్క దైవత్వాన్ని సంపూర్ణంగా ఎందుకు చూడలేకపోయినారనాడు ఆయన ఎట్లా ఉన్నాడో చూడండి అక్కడ రెండో వస్త్రంలో ఆయన ముఖము సూర్యుని వాళ్ళని ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వల్లే ఇదిగో మోషేయు ఏలియు వారికి కనబడి ఆయనతో మాట్లాడచ్చు మాట్లాడచుండీరి అయితే బైబుల్లో ఎక్కడ కూడా లేదు వీళ్ళు ఏం మాట్లాడింది అనేది ఎక్కడ లేదు మరి ఏమైనా కామెంటరీస్ అలాగట్టుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు భక్తులకి ఏ రీతిగా బయలుపరచబడిందో వాళ్ళు ఆ రీతిగా రాసుకుంటా ఉంటారు కామెంట్రీస్ చదవాలా మనం సేవ జీవితంలో ఉన్న కామెంటరీస్ చదవాలా లైఫ్ టైం ఆపర్చునిటీ అన్నిటి కాబట్టి మంచి ఐసైట్ ఉన్నంత కాలము అండర్స్టాండింగ్ ఉన్నంత కాలము వీటన్నిటిని మనం సైకిల్స్ కంప్లీట్ చేసుకోవాలా వృద్ధాప్యంలో ఎట్లా మనం వీటిని చూడలేము చేయలేము కాబట్టి రైట్ టైం ఆపర్చునిటీ మనకి వీటన్నిటిని అర్థం చేసుకుని అయితే నేను అనుకుంటున్నాను ఉపమాన్ రీతిగా మూషే అంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యము ఏలియా ప్రవక్తల ప్రవక్తలకు ఒక లీడ్ లాగా కనిపిస్తూ అండర్స్టాండింగ్ ప్రకారంగా కాబట్టి ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రము లేఖనములు అంటాం కదా లేఖనములు మన ప్రభుత్వని సూచిస్తున్నాయి మన ప్రభు గురించి ప్రకటిస్తున్నాయి అంటాడు లేఖనము నెరవేరేలాగానే నేను ఈ లోకంలోకి వచ్చిన లేఖనం నెరవేరేలాగానే నేను మన ప్రాణాన్ని మీకు క్రైదనంగా పెడుతున్నాను లేఖనము నెరవేరలాగానే నేను మూడనాడు తిరిగి లేస్తున్నాను ప్రతిదీ సూచిస్తుంది కాబట్టి మోసే ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నప్పుడు ఏలయా ఏలి ఏలియా ప్రవక్తలందరినీ సూచిస్తున్నాడు కాబట్టి ప్రవక్తలందరూ ఇతని గురించే ప్రకటించు యేసు ప్రభు గురించి ప్రకటించారు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫెసెస్ ఉంటాయి ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రాఫిట్స్ అంతా ఆయన పుట్టుక గురించి ప్రకటించినారు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫెసెస్ అంతట్లో అయితే ఆయన రాకడాకు సంబంధించిన మోర్ దెన్ టూ థౌజండ్ ఉన్నాయి హిస్టరీ అది ప్రతి ప్రాఫిట్ యేసు ప్రభునే సూచిస్తున్నాడు ధర్మశాస్త్రం అంతా ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడం కానీ నచ్చినట్టు ఫుల్ఫిల్ దా అంటాడు కదా కాబట్టి మోసే ఏలియాలు ఎందుకు కనిపించారు అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు కానీ నా దృష్టిలో అర్థం ఏంటంటే మోసే ఏలియాల్ మోసే ప్రకటి మోసే రాసించిన యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి వచ్చిన మోసే నువ్వేం రాసినావో నేను దాన్ని ఫుల్ఫిల్ చేసిన లైఫ్ లో ఏలియా మీరేమేమి ప్రకటించడ్రో దాన్ని నేను సాక్షార్థంగా చూపించిన మనుషులకి అనే రుజువు పరుస్తుంది అక్కడ ఉక్మాన్ రెడ్డి అర్థం చేసుకోవాలంటే అయితే దీన్ని ఏ రీతి మనం అర్థం చేసుకుని ముగించుకోవాలి ఈ వాక్యాన్ని మోసే నీళ్లకి ఉంటే ఏలియా అగ్నికి సాదృశ్యంగా ఉన్నప్పుడు అక్కడ మనం చేస్తున్నాము ఆ మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అదొక్కడు చూపించేస్తే నేను వాక్యాన్ని ముగించగలదు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఆ తొమ్మిదవ అధ్యాయము ఆ ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో ఆ ఇరవై వారు ఆయన యుద్ధకు ఒకరిని తీసుకుని వచ్చినారు దయము ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించాడు గనుక వాడు నేలపడి నరుగు కార్చు పోరాడుచుండేను అయితే అప్పుడైనా ఇది ఎవ ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనది మన ప్రభు ఎందుకు అడుగుతున్నాడు ఈ విషయం చూడండి ఇరవై మూడు ఇరవై ఒకటో ఇది వీనికి సంభవించి ఎంత కాలం తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే చూడండి కొన్నిసార్లు ఈ విషయాలు మనం గమనిస్తూ ఉంటాం బాల్యం నుండి కూడా సఫరింగ్ ఉంటది కొంతమంది ఎందుకు స్టడీస్ లో సక్సెస్ ఉంటారు పిల్లలు అంటే బహుశా స్పిరిట్స్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయేమో తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారండి నాకు ఒకసారి దేవుడు చూపించింది ఈ విషయం కొన్ని తరాల నుంచి కొన్ని డిమాన్స్పిరేట్స్ వెంటాడుతున్నాయి మీ ఫ్యామిలీ నా విషయం వాటి నుంచి ఎట్లా విడుదల ఎవరు చూపించకపోతే ఎట్లా విడుదల పొందుతాయి దాని తర్వాత అవి ఎట్లా మా అండ్ సెస్టర్స్ మా గ్రేట్ మా గ్రాండ్ ఎట్లా డిస్టర్బ్ చేసినాయి కూడా అవన్నీ దేవుడు చూపిస్తాం మేడం దాని మా జనరేషన్కి వచ్చినప్పటికీ వాటిని ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టల్లో చూపించింది దేవుడు లేకపోతే అది నెక్స్ట్ జనరేషన్ పాస్ అయిపోతుంటుంది ఆ హ్యూమన్ స్పిరిట్స్ యొక్క ఇఫెక్ట్ అది వా ఎన్నో సంవత్సరాల నుంచి అవి అక్కడ ఉన్నాయి ప్రార్థన చేసినప్పుడు అనేక మందిలో ఉన్న దయాలు ఇట్లా మాట్లాడుతుంటాయి నేను చాలా కాలం నుంచి నువ్వేం దాన్ని అని సవాల్ చేస్తుంటే మీరు ఏం చేసుకోలేరు నన్నసి భయపెడతా ఉంటాయి అప్పుడు చూడండి పాపం వీరికి బాల్యం నుండి ఉన్నది అయితే అది వాణ్ణి నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయ్యాను ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సాయం చేయమని అంటే యేసు పరవురిని అండర్ ఎస్టిమేట్ ఈ వ్యక్తి అందుకు యేసు నమ్ముట నీ నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాటితో చెప్పాను కాబట్టి చూడండి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినవాడు మోషే ని జ్ఞాపం చేస్తున్నాడు మోషే నువ్వు చెప్పింది నేను నెరవేర్చినాడు దాని తర్వాత ఈలియా ప్రకటించిన ప్రవక్తల ప్రవచనాలన్నిటి నేను నెరవేర్చడం కాబట్టి సమస్త మీద అధికారం పొందుకున్న వాడిని ఇప్పుడు నేను దాన్ని రుజువుపరచడానికి యవనస్థుని ఈ బాల్యం నుంచి పాపం సఫర్ అవుతున్న వాడికి నేను బిడుదల కల్పించాలా అంతే కాబట్టి వాడిని గద్దించినప్పుడు చూడడానికి వెంటనే చిన్నవాడిని తండ్రి నమ్ము నాకు అపనమ్మకం ఉండకుండా సాయం చేయమని ఇది నేను చేసినప్పుడు ఎప్పుడు ప్రార్థన లైఫ్ లో నేను ఎక్కడైనా సేవ చేసినప్పుడు ఎవరన్నా ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా నాలో అపనమ్మకం ఉండకుండా సాయపడ ప్రభా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉంటుంది కొన్ని డ్రీమన్స్ ఎట్లా ఛాలెంజ్ చేస్తాయంటే నీలంకాలం పది మంది మస్తు మంది చూసిన మన ఈగోని టచ్ చేస్త మనమేం అంత గొప్పలం కాదు కానీ మనం చెప్తున్నాము అవు నాలంటి వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం కానీ నాలుగు ఉన్నవాడిని ఒక్కడే నాలుగు ఉన్నవాడు ఒక్కవాడే దాని స్పిరిట్ లెవెల్లో మనం ఎట్లా సంభాషించాల డీమన్స్ తో బయటికి నేను చెప్పాను చుట్టూ చాలా మంది ఉంటారు ప్రార్థం చేసినప్పుడు ఆ ధీమలకు చెప్తారు స్పిరిట్ లెవెల్లో నాలో ఉన్నవానుకంటే ఇంకా గొప్పవాడు ఎవడు లేడు నాలంటి వాళ్ళని చూడచ్చు చాలా మంది మరి నాలో ఉన్నవాడు ఒక్కడే ఆ క్షణం అది విడిచిపెట్టి వెళ్ళకపోక తప్పదు కాబట్టి ఈ డైమెన్షన్స్ ని బాగా అర్థం చేసుకున్నాడు మన ప్రభు జీవుల సేవ జీవన విధానం నుంచి మనం అర్థం చేసుకోవాలా మనం ముందుకు వెళ్లాలా కొన్నిసార్లు ఆ సరౌండింగ్స్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి ఎంతోమంది ఉన్నారు తండ్రి అంటున్నాడు మీ శిష్యుల వల్ల కాలేదు యువన్ వల్ల కాలేదు అంటే నీలో అపనమ్మకం తీసుకోవడానికి దుష్టుడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ సేవ జీవితంలో నేను చాలా మంది బ్రదర్స్ చెప్తుంటా సరౌండింగ్స్ చూసి భయపడకు బ్రదర్ మీ పక్కన ఎవడున్నా గానీ భయపడకు ఎటువంటి వాడున్నా భయపడద్దు ఎందుకంటే అది ఫిజికల్ లేయర్ కానీ గెహాజీకి చూపిస్తున్నాడు ఎలిషా కదా ఎంత మంది తన కళ్ళకి ఆత్మీయ నేత్రాలు విప్పినప్పుడు అనిపిస్తుంది చుట్టూ దేవదూతలు ఉన్నారు ఖడ్గాలు పట్టుకొని సేవా జీవితంలో మనం అది చూడాలా ఆత్మీయ నేత్రములతో ఆ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ చూస్తే అది టోటలీ డిస్టర్బింగ్ ఎన్విరాన్మెంట్ అని ఎక్కడ సేవైనా ఒక పెద్ద చర్చిలో ఒక పెద్ద పబ్లికిటీలో నిలబడ్డప్పుడు కొన్నిసారి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది నాకు ఓ ఇంత పెద్ద మందికి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు వాళ్ళ ముందు నేను ఇవ్వండి అది ఫిజికల్ ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ చేస్తుంది అపనమ్మకం తీసుకొస్తుంది సరౌండింగ్స్ ని చూడనే చూడండి అది నేను డిసైడ్ చేసుకున్నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ సిల్వ మీద నేను బ్రదర్స్ కూడా చెప్తా ఉంటాను సిస్టర్ చెప్తా ఉంటాను మీరు వాక్యం ప్రకటిస్తున్నంతకాలం సులువనే గమనిస్తా ఉండండి ఆ సిల్వ చెంతనే నిలబడి ఉండండి సరౌండింగ్స్ ని చూడకండి ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా వాడుచి విడుచి మాట్లాడుతున్నా పట్టించుకోవచ్చు ఫోకస్ ఓన్లీ సిల్వ మీదనే అట్లా ఉండగలుగుతూనే గాని మనము ఈ అపనమ్మకం మీద విజయం పొందలేము ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కూడా ఒక ఢీమన్ స్పిరిట్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అది ఎక్కడ అంటే వాడు మన మనసులో ఎంటర్ వాడు మన హృదయంలో ఎంటర్ లేదు గాడ కాబట్టి ఎందుకంటే హృదయంలో ఏ స్ప్రిరా ఉంటాడు కదా కానీ వాడు మనసులో దూరుతూ ఉంటాడు ఢీమన్స్ డీమన్స్ అన్ని మనసులో దూరితాయి స్కిన్ లో దూరుతూ ఉంటాయి బాడీలో దూరుతూ ఉంటాయి వాటి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలా మనం ఈ రూపకంగా ప్రార్థించకం ఉండకుండా సాయపడు ఈ సేవ జీవితంలో నేను ముందుకు వచ్చిన ఈ సరౌండింగ్స్ ఈ అట్మాస్ఫియర్ ఈ ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ చేయడానికి వెళ్లేదు ప్రభా సమస్తం మీ ఆధీనంలో ఉంది ఇప్పుడు నేను యుద్ధం పోరాటంలో ఉన్నాను ప్రభా నాకు కావాలంటే నేను భయపడానికి వెళ్లేదు ఎటువంటి వాడు వచ్చిన నేను భయపడను ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో అంత ఉన్నవాడి కంటే గొప్పవాడు అటువంటి గొప్ప దేవుని కలిగిన మనము ఎంతో ధనీలం ఎంతో ఆశయంతో పడ్డ వాళ్ళం అటువంటి గొప్ప దేవుని మనం ప్రకటిస్తున్నాం కాబట్టి మనం ఇక భాగం గొప్ప నా అపనమ్మకాన్ని స్వస్థపరిచిందైనా అన్న ప్రార్థనతో మనం ఈ వాక్యాన్ని గుర్తించుకుంటాం వర్షం తర్వాత తండ్రి మీకు వదనాలు ఇసయ్యా గొప్ప దేవా మీ కృతజ్ఞతలనైనా అనేక పర్యాలు ప్రభావ ఈ యొక్క భయము అపనమ్మకం మమ్మల్ని వెంటాడుతా ఉంది కానీ అది ఒక అని మీరు మాకు చూపించినారు ప్రవ్వా దాన్ని మేము గదిస్తున్నాం నేను మేము దేనికి భయపడము ఎందుకంటే ప్రవ్వాకాశం అందు ఉన్నారు ప్రభా అవును ప్రభా మీరు మా హృదయంలో ఉన్నారు ప్రవ్వా కాబట్టి ఎందుకు మేము భయపడాలా మా భయం తొలగించమని బాధిస్తాను మీరు అనేక పర్యాలు వాక్య రూపంగా బలపరుస్తున్నారు భయపడకుడి నమ్మిక మాత్రం ఉంచుడినారు నేను అది ఆజ్ఞ కాబట్టి ఇది నుంచి మేము ఆజ్ఞ పాటించాలా భయపడద్దు అనేది ఆజ్ఞ నమ్మిక మాత్రం ఉంచుము అనేది ఆజ్ఞ కాబట్టి మేము ఆగ్ని అతిక్రమించం చేసిన ప్రకమీట అపనమ్మకం పెట్టుకోండి మహిమనుందండి ఆ ప్రవ్వా ఆదిలాబాద్ ప్రాంతంలో అద్భుతాలు చేకూర్చే గొప్ప సాక్షులుగా అనేక ఎవరైతే మహిమనుందమని వింటున్న బ్రదర్స్ అందరినీ ఆశ్రయించి నూతన అభిషేకించమని యేసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి Amen amen